పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణ తేజమయడా మీ పరిశుద్ధ పాదములకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి ఆ ప్రభావ గడిచిన నా తండ్రి కాచి కాపాడి నా ప్రభావ నీ కృపలో భద్రపరుచుకున్నందుకే మీకు వంద నాలుగు ఈ సమయాన్ని బట్టినైనా మమ్మల్ని అందరినీ మీకు వంద స్తోత్రాలు కృతజ్ఞతలు దేవా ఇంకా రావలసిన నా ప్రభా అయా త్వరగా తీసుకొని రండి నా ప్రభావ పాటలు ధర మహిమ తెచ్చుకోండి అయా ప్రాణం తండ్రి అని అనేకుల అయ్యా మేము విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా మమ్మల్ని చేయండి నా ప్రభా అయా వాక్యం ద్వారా సుటిగా తేటగా మాతో మాట్లాడండి వాక్యానుసరమైన జీవితాలను మాకు దయచేయండి ప్రభా అయా లోతైన బైబుల్ మర్మాలు మాకు బయలుపరచండి తండ్రి మీ సహాయం దయచేయండి నా ప్రభా అయా మరినైనా ఈ యొక్క ఆలో ప్రభా ఎంతమంది బ్రదర్స్ ఇస్తారు నా ప్రభా ఏకీస్తున్నారో వారందరినీ దీవించండి ఆశ్రయించండి వారికి కావాల్సిన అవసరం కానీ నామంలో తీర్చని నా ప్రభా నీకు వందనాలు తండ్రి అయ్యా వారికి ఆరోగ్యం దయచేయండి ఆయుష్ను దయచేయండి వారి కుటుంబంలో నా ప్రభా అయా అని క్షేమాన్ని దయచేయండి వారు చేసిన మీరు తోడుగా ఉండండి నా ప్రభా వారు ప్రతి జాబ్ మీరు తోడుగా ఉండేనా తండ్రి నీకు వందనాలు అనైనా వారి బిల్ నుంచి చక్కటి చదువును దయచేయండి నా ప్రభా ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచండి ప్రభా నీ కొరకు నా ఆయా బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది నా ప్రభా సేవలో పరిగెత్తుతున్నారా ప్రభా అయా వాళ్ళ కాలు లేవాలే చేయండి నా ప్రభా నిసహాయం ను దయచే నా ప్రభా అయా తండ్రి దయచేయండి నా ప్రభా ఇంకా నీ కొరకునైనా పరిగెత్తే శక్తిని దయచేయండి నా తండ్రి నీకు వందనాల ప్రభా అనేకులకు ప్రభా నిరక్షర శువార్థ ప్రకటించినైనా అయా సువార్థికులుగా మమ్మల్ అందరినీ తయారు చేయండి నా తండ్రి నీకు వందనాల ప్రభా మరలాగే తండ్రి కేబిపిఎం లో ఎంత నా ప్రభా పేరు రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారో నా ప్రభా అయా వారందరి ప్రార్థన వారందరి సమస్యల కొరకు నా తండ్రి మీ గొప్ప జవాబును దయచేయినా ప్రభావ వారికి కావాల్సిన అవసరాలకు నిమ్మంలో తీర్చండినైనా మరి తండ్రి నీకు వందనాలు ఎంత మంది బలహీనతలతోనైనా నానా సమస్యలతోనైనా ప్రే రిక్వెస్ట్లు ఉన్నాయా తండ్రి ఆ రిక్వెస్ట్ అన్ని కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి వారికి రక్షణ లేకపోతే మారు రక్షణ కోసం దయచేయండి రక్షణ పొందింటే ఆత్మీయంగా బలపరచండి అయా రక్షణ లేని రక్షణలోకి నడిపించండి తండ్రి మీ సహాయము దయచేయండి నాయన వారి చుట్టుని కంచీ కాబ్దాలు ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కునైనా మీ గొప్ప జవాబును మీరు దయచేసి వారి గొప్ప మేలులు దయచేసి నీ గొప్ప సమాధానము దయచేయమని ప్రభావ మేమందరమునైనా నీ పాదాల చింతన తండ్రి వచ్చి ఓ దేవా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని సమస్త మహిమ గంట ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏ సుపరిశుతున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి అమ్మేన్ Thank you sister praise the lord O oh, Prabhuwa O oh, Prabhuwa O oh, Prabhuwa ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా దారి తప్పినా నన్నును నీవు వెదకి వచ్చి రాక్షించి తీవి దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి నిత్య జీవము నాకు ఇచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నా మంచికా పరివీ నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి వీడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి వీడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు నన్ను కాపాడుదేవా నీవే నమంచికా పరివి నీవే నమికా పరివి నీవే నమికా పరివి నీవే నమికా పరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నివే నా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ ప్రదనకా పరిగా నిగుణాకై ప్రత్యక్ష మగు ఆ గడియలలో ప్రధాన పరిగా నీవు నాకై ప్రత్యక్ష మగు ఆ నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాణి దేవా నీవేన మంచికా పరివి నీవేనా మంచికా పరివి పరివీ నివేన మంచికా పరివీ ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నివేన మంచికా పరివీ నివేన మంచికా పరివీ సదా ీతో నేను జీవించదను ఏసయ్యా సదా కాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా सदा नी तो नैन जीवन एसय्या పాపాలవు బిలు పడి నీ ప్రేమతో నన్ను లే పవయ్యా పాపాలవు బిలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేవయ్యా ఏ తోడు లేని నా తోడుగా నా అండగా నీవు నిలచావయ్యా ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలచవయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించదను ఎసయ్యాం నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను మలచవయ్యం ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలచవయ్య ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యం Yes, I am yes, I am yes, I am yes, I am Sadaq Alam ీతో నేను జీవించదను ఏసయ్యా సదా కాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా సదా కాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను ఏ సయ్యా జీవించేదను ఏసయ్యా అల్లి థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లాడు ప్రదర్ థ్యాంక్ యూ సిస్టర్ దేవుని వాక్యంలోనికి మనం సాగుతాం దేవుడు మనకి మరొక కోణంలో మాట్లాడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం పరిశుద్ధుడా కృపగల ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నాతో మాట్లాడిన దేవుడు ప్రభ మా గ్రూప్ లోని మెంబర్స్ అందరితో కూడా మీరు మాట్లాడండి మీ మర్మాలు మీ యొక్క వాక్యులు వాగ్దానాలు ప్రభా అ మీరు సెలవిచ్చిన ప్రతి మాట నిరోధకం కానేరదు అని ప్రభ మీకు ముందుగానే ప్రణాళికలు ఉన్నాయని ప్రభ ప్రతిదీ మీరు చేస్తే తప్ప అది జరగదు అని మేము మరొకసారి తెలుసుకున్నటకు మాకు మీ కృప చూపించమని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మీ అందరూ రెట్టింపు నమ్మకంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ఏ శై శక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం మనమందరము ఎన్నోసార్లు ధ్యానించిన అంశమే యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు తెల్లవారి వరకు ఒక వ్యక్తిత్వంతో పెనుగులాడుతూ ఉన్నాడు మాకు తెలుసు కదా హోల్ నైట్ అనమాట యాకోబు పెనుగులాడుతున్నాడు ఒక రకమైన కుస్తీ అంటాం మల యుద్ధం ఒక వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి తాను గెలవకపోవడం చూసి యాకోబు తోడ గూటి మీద కొట్టాడు ఒక వ్యక్తి పెనుగులాడుతున్నాడు రాత్రంతా పెనుగులాడుతున్నాడు ఎంతకు యాకోబు వదిలిపెట్టడం లేదు అంటే యాకోబులో ఎంత బలం అనేది అక్కడ మనకు కనిపిస్తుంది అయితే శారీరకంగా కాకుండా అది మనోబలం అంట మానసికంగా చాలా గట్టి సంకల్పంతో ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన పెనుగులాడుతున్నాడు అంటే గట్టి పోటి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అన్నరునితో తర్వాత తొడ గూటి మీద కొట్టినప్పుడు అలా త్యక్తితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాక తొడగూడు తప్పింది వాళ్ళ ఫసిలింది అంటే తప్పింది అనటం జాయింట్ ఊడింది అర్థం తొట తొడ గూడు జాయింట్ తొడ జాయింట్ అంటాం ఎముక పక్కకు తొలగిపోయింది దాంతో ఆ వ్యక్తి తెల్లవారుతున్నది కనుక నన్ను వెళ్ళనివ్వు ఇది కొంచెం ఆశ్చర్యంకి ఉంటుంది యాకోబ్తో పోరాడుతున్న వ్యక్తి నరుడు కాదు అది అదొక దేవదూత అని కూడా మనము ప్రస్తుతానికైతే అనుకుంటాం కానీ ఆయన యాక్చువల్లీ దేవుడితోనే పెనుగులాడుతున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు కదా తెల్లవారుతున్నది కనుక నన్ను వెళ్ళని అంటే ఇంకెంతసేపు నాతో పెనుగులాడతావు ఇంకెంతసేపు ఆ ప్రశ్నను వేసుకుంటే మనకు కొన్నిసార్లు ఆశ్చర్యంకి ఉంటుంది ఒక నరుడితో దేవుడు చెప్పే మాట ఇంకెంతసేపు పెనుగులాడతావు నన్ను వెళ్ళని తెల్లవారుతుంది నన్ను వెళ్ళని అతడు నీవు నన్ను దీవిస్తే తప్ప నిన్ను వెళ్ళనివ్వను నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను నన్ను దీవించినాకే నిన్ను వదిలిపెడతాను ఎంత గట్టి పట్టు అంటే ఆ సంకల్పంని గమనిస్తుంటే మనకో కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది అసలు యాకోబుని గురించి మనం గమనిస్తే ఆయన డైరెక్ట్ గా దేవుడితో ప్రార్థన చేసింది లేదు దేవుడు గురించి సాక్ష్యం ఇచ్చింది లేదు దేవుడు తను ఎన్నుకున్నాడన్న సంగతి కూడా తెలియదు ఎందుకంటే యాకోబు మోసగాడు ఆయన పుట్టుక నుంచి మనము గమనిస్తే అది రిబ్కాకు మాత్రమే తెలుసు రిబ్కాకు మాత్రమే తెలుసు ఏంటి ఆ మాట రిప్ కాక తెలిసిన మాట మనం ఒకసారి ట్వంటీ చాప్టర్ లోకి వెళ్దాము ట్వంటీ చాప్టర్ ఆది కాండం చాప్టర్ లో ఇరవై రెండో వచనం ఆది కాండంలో ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఆమె గర్భంలో శిశువులు ఇద్దరు దెబ్బలాడుకుంటూ కనుక ఆమె ఇలా ఉంటే నేను బ్రతకడం ఎందుకు అని చెప్పి యహోవా ఉద్దేశం తెలుసుకుందామని వెళ్ళింది అక్కడ మనకు ఇస్సాకు వెళ్ళినట్టు కనబడదు ఆ వాక్య ప్రకారము నా తక్కడపలో ఇంత పోరాటం జరుగుతుంది ఇంత పోరాటం ఇంత భయంకరమైన నొప్పి ఈ వేదన ఇంత పెనుగులాడుట నేను భరించడం అవసరమా ఇదేదో నేను దేవుడితోనే తేల్చుకుంటా రిప్కా ధైర్యం చేసి దేవుడి సన్నిధికి వచ్చింది దేవునితోనే నేను తేల్చుకోవాలి ఈ విషయం ఇది నేను నా కాదు లేదంటే నేను చచ్చిపోతా ఈ నొప్పి భరించలేకపోతే ఇంకా నేను చచ్చిపోవాల్సి ఉంది బతకడం ఎందుకు అని ఒక క్వశ్చన్ వేసుకుంది యహోవ ఆమెకు చెప్పింది ఒక మాటే ఆ వాగ్దానమే ఈ రోజుకు నడుస్తోంది యహోవామకి ఏం చెప్పాడు నీ గర్భంలో ఇద్దరు కావాల పిల్లలున్నారు ఇద్దరు మొదటి వాడు వాడికి ఒళ్ళంతటా రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు కనుక అతడికి ఏషావు అని పేరు పెట్టారు డెలివరీ అయినప్పుడు కాన్పు జరిగినప్పుడు ఇద్దర్ బిడ్డలు కన్నదామే మొదటివాడు పెద్దోడు ఎర్రగా ఉన్నాడు ఒళ్ళంత రోమాలు జుట్టు బాగుంది ఎర్రగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ షావు అని పేరు పెట్టారు ఏ అని పేరు అతడి వెనక్కే యాకోబు అనే మరొక కుమారుడు ట్విన్స్ కదా సెకండ్ బేబీ బయటకు వస్తున్నాడు సెకండ్ బేబీ అతనికి తర్వాత ఏషావు మడమను పట్టుకొని అతడి తమ్ముడు ఇరవై ఆరో వచనంలో కనబడుతుంది మనకు అతడి మడమ అంటే కాలు కాల్ని గట్టిగా అంటే నేను పోనివ్వను ముందు నేను పోవాలి అనే ప్రయత్నము గర్భంలో ఉన్నప్పుడే జరిగిపోయింది కాల్ని పట్టుకొని వెనక్కి వచ్చేసి వెనక్కి ఉండిపోయినాడు తర్వాత బయటకు వచ్చిండు బయటికి వచ్చిన వాడు అతడికి యాకోబోని బయటికి వచ్చాడు కనుక తమ్ముడు బయటికి వచ్చాడు కనుక ఖాళీ మడమను పట్టుకొని వచ్చాడు కాబట్టి ఆయనకి యాకోబని పేరు పెట్టారు ఖాళీ మడమను పట్టుకొని బయటికి వచ్చిన వాడు అని ఆయనకి యాకోబోని పేరు పెట్టినారు అప్పుడు ఇస్సాకు వయసు అరవై అంటే దాదాపుగా పెళ్ళైనాకు ఇరవై ఏళ్లకు సంతానం ఇరవై ఏళ్లకు సంతానం కలిగితే ఆ సంతానంలో ఇద్దరు ట్విన్స్ మగపిల్లలే దేవుడు ఒక ఉద్దేశం ప్రకారమే ఆ యొక్క ట్విన్స్ ని బయటికి తీసుకొచ్చిండు ఈ లోకంలో ఎందుకంటే వాళ్ళు పోరాటము కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టిండ్రు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని అప్పుడు చెప్పేసిండు రిప్కాకు దేవుడు రిప్కాకు ఒక వార్త అనమాట అది పెద్దవాడు చిన్నవాడికి దాసుడే చిన్నవాడికి దాసుడే యాకబు ఆమె కన్నప్పుడు ఇస్సాకుకి అరవై ఇసాకుకి అరవై ఏళ్ళ వయసులో పుట్టిన బిడ్డలిద్దరు అంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చేసినట్టు అనమాట అర్థం కాబట్టి మనకు ఇసాకు విషయంలో ఇక్కడ గొప్పగా దేవుడితోటి ముఖాముఖిగా మాట్లాడినట్టు బలిలు అర్పిస్తున్నట్టు పూజలు చేస్తున్నట్టు మనకు పెద్దగా తెలియదు ఇక్కడ విషయాలు కానీ అబ్రహాము సంతానం అయిన ఉన్నాడు కాబట్టి ఇస్సాకు దేవుడను అని చెప్పిండు అబ్రహాము మాత్రమే ఆయన ప్రాణ స్నేహితుడు కాబట్టి నేను అబ్రహాము దేవుడును అని ఇప్పుడు ఇస్సాకు అబ్రహాం సంతానము కాబట్టి ఇస్సాకు దేవుడైనాడు మరి యాకోబు దేవుడు ఎట్లా అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడను అని మనకు కొన్ని వందల సార్లు కనిపిస్తుంటుంది వాగ్దానం నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడు మరి యాకోబుకి ఎట్లా దేవుడు అయింది ఎందుకంటే యాకోబు గురించి మనము ఆ అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు చూస్తే ఎక్కడా కూడా యాకోబు ఈయన దేవుడు అని అనటం లేదు ఎందుకంటే యాకోబు మోసగాడు యాకోబు మోసగాడు మనకు అదే ఇరవై అధ్యాయంలో మనం ఏం గమనిస్తున్నామంటే సాధారణ పద్ధతి ప్రకారం ఇది ఆచారానికి పద్ధతి ప్రకారమే దేవుడు తన భవిష్యత్ జ్ఞానంతో సర్వాధిపత్యాలని ఎన్నుకుంటాడు కానీ సాధారణ క్రమమైన పైన విషయాలపైన ఆధారపడడు పెద్దవాడు చిన్నవాడు పుట్టినప్పుడే దేవుడు గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు ఆ ఇది సాధారణంగా ట్రెడిషనల్ అనమాట మొదట పుట్టిన బిడ్డకే జన్మ హక్కులు వస్తాయి సర్వ హక్కులు ఉంటాయి ఆస్తిలో ఆయననే ఆ కమ్యూనిటీకి నాయకుడు అవుతాడు ఫ్యూచర్ లో కానీ పుట్టిన బిడ్డలని అప్పుడు వేరు చేయలేదు కానీ వాళ్ళు పెరుగుతూ ఉండగా దేవుడు వేరు చేసేసి వాళ్ళని ఏ విధంగా వేరు చేసిందంటే చిన్నవాడు పెద్దవాడు అవ్వాలి పెద్దవాడు చిన్నవాడు అవ్వాలి ఎట్లా అవుతుంది రివర్స్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళు మొదటి పెద్దవాడు బయటికి మరి ఏ విధంగా వీళ్ళు రివర్స్ రోల్స్ వచ్చినాయంటే మనకు అర్థమవుతుంది ఏంటది ఏషా ఏషావు కొంచెం ముగ్గురు మొరటు వేటగాడు కానీ యాకోబు సున్నితత్వం గలవాడు మంచి వంటలు చేస్తాడు ఏషావేమో ఆ వేటకు వెళ్తాడు తర్వాత జంతువులను తీసుకొస్తాడు మేక మాంసం ఆవు మాంసం అని ఎద్దు మాంసం అని ఇట్లా వేటాది తెచ్చుకోవటం అనేది ఇష్టం కానీ యాకోబుకి పని రాదు ఆ పని రాదు కాబట్టే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ అంటే పిల్లవాడు పెరిగి పెద్దయ్యారు ఇరవై ఏడు అవసరాలు చూస్తాం మీరు ఇది పెరిగి పెద్దయ్యారు ఏషావు నేర్పు గల వేటగాడై మైదానంలో తిరుగుతూ ఉండేవాడు యాకోబైతే నెమ్మది పరుడు ముచ్చుముక్కం అంటాం కదా ఈ ముచ్చలో నమ్మకూడదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడారు కానీ బాగా గొప్ప గొప్ప మోసాలు చేస్తుంటారు యాకో ఆ టైప్ అనమాట ఉండి గడగడ మాట్లాడుతూ అన్ని బయట చెప్పుకునేవాడు ఏషావు రెండు క్యారెక్టర్స్ మనకు దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ ఆయన దేరాల దగ్గర ఎప్పుడూ ఉండేవాడు ఏషావు తెచ్చే మాంసం ఇస్సాకు తినేవాడు ఇక్కడ వచ్చిందనమాట సమస్య మాంస ప్రియుడు ఇస్సాకు కాబట్టి ఆయన ఏమంటున్నాడు రిప్కాకు యాకో అంటే ప్రేమ కానీ ఇస్సాకుకి ఏషాబ్ అంటే ప్రేమ తండ్రి తల్లి వీళ్ళని పంచుకున్నారు ప్రేమ చూపించడంలో కూడా పక్షపాతం ప్రేమ చూపించడంలో కూడా ఒకరోజు యాకోబు ఏదో వంటకం వండాడప్పుడే ఏషావు అలసిపోయి మైదానం నుంచి వచ్చి తింటానికి నాకు ఉంటే ఇవ్వు నేను అనగానే ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా నాకు ఇవ్వు అని అడుగుతున్నప్పుడు అది మనకు తెలిసి వచ్చి కుడికాయల కూర అని కాబట్టి ఏదో ఒక కాయ కూరగాయ తినటానికి పనికి ఉంటే నాకు ఇవ్వు కానీ కండిషన్ పెట్టాడు యాకోబు మనకు అక్కడ ఏం అర్థమవుతుందంటే లోకరీతిగా తిండిపోతులంటాం కదా లోకరీతిగా ఆలోచిస్తుంటారు ఆత్మీయ రీతిగా ఆలోచిస్తేనేమో అది చాలా దూరం వెళ్ళిపోద్దమాట ఆ మాట తిండిపోతూ అని ఏమడుతున్నాడు మొదటి నీ జన్మ హక్కు నాకు అమ్మి వేయి ఒక వంట చూపించి వంటని ఎరగా యాకోబు అంటే అన్న దగ్గర తన మొదటి మోసంని బయట పెట్టిండు నీకు కూర కావాలా కావాలంటే నీ జ్యేష్ట హక్కు నీ బర్త్ రైట్స్ నాకు ఇవ్వు నీ బర్త్ రైట్స్ నాకు ఇచ్చేయాలి బర్త్ రైట్స్ ఎందుకు అడుగుతున్నాడు తన యుక్తి బుద్ధిని ఇక్కడ యాకోబు ప్రదర్శించిడు ఎత్తుగడలలో నిమిత్తం లేకుండానే దేవుడు అతని పట్ల తన ఉద్దేశం నెరవేర్చుకునేవాడే కదా యాకోబు సర్వహక్కులు కావాలా జ్యేష్టత్వం కావాలా అడగక ముందే అడగకపోయినా దేవుడే ఇచ్చేవాడు ఎందుకంటే అది దేవుడి ప్రణాళికలో ఒక భాగం కాబట్టి కానీ ఇవన్నీ తెలియని యాకోబు ఇవి తెలియవా ఆయనకి ఎందుకంటే అంత లోతులో లేడాయన తెలియకుండానే కూర వంక పెట్టి ఆ జ్యేష్టత్వపు హక్కులను పొందిండు మొదట నాకు ప్రామిస్ చేయమంటున్నాడు ప్రామిస్ చేయి జన్మ హక్కులు నాకు ఇస్తున్నట్టు నాకు అమ్మి వేస్తున్నట్టు ప్రామిస్ చేయి అంత ఈజీగా వదులుతలేడు హక్కులని ప్రమాణం స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకు కూర పెడుతున్నాడు ఏషావు తిని తాగి లేచి వెళ్ళిపోయాడు ఎందుకంటే జ్యేష్టత్వం ఏం చేసుకోవటానికి దాని విలువ తెలియలేదు ఆయనకి హక్కు అనే దానికి విలువ తెలియలేదు అప్పటికప్పటికి ఆకలి అలసిపోయిండు ఒక కూర తినేస్తే పనైపోతుంది జన్మ హక్కు అంటే పెద్ద కొడుకు హక్కు ఉన్నవాడు కుటుంబ నాయకుడు అవుతాడు భవిష్యత్తులో ఈ కుటుంబం విషయంలో ఇతడు దేవుడు ఆ దేశం గురించి దీవెనల గురించి చేసిన వాగ్దానాలకు వారసుడు అవుతాడు అబ్రహాం ఇసాఖ్ చేసిన వారసు ఆ వాగ్దానాలకి వారసుడు అవుతాడు ఇది యాకబ్ తెలియకపోయినా అన్న దగ్గర నుంచి ఒక హక్కునైతే పొందగలిగాడు అంతేకాక లోకరక్షకుని రాకకు సంబంధించిన వాగ్దానం కూడా అతనికి అవుతుంది జ్యేష్ట కుమారుడు ప్రథమ సంతానము దేవుడి సొత్తు దేవుడి సొత్తు ఇది తెలియకుండానే యాకోబో ఒక వాగ్దానానికి ఒక పాత్ర అయిపోయింది ఒక పాత్రగా అక్కడ మారిండు ఆయన ఏమంటున్నాడు మొదటి నాకు శపథం చేయి మొదట నాకు ప్రమాణం చేయి ఆ తర్వాతనే నీకు ఇది ఇస్తానని ఇది నేను ఇస్తానని సో మనకి ఇది తెలుసు రిబ్కాకి ఇవన్నీ తెలియదా అన్ని తెలుసు ఏషావు ఇస్సాకు తెలియకపోయిండొచ్చు కానీ రిబ్కాకు తెలుసు కాబట్టి ఆమె దేవుడి సన్నిధిలో గోజాడినప్పుడు తన ఆవేదన చెప్పినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానము పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అందుకే ఇస్సాకు తండ్రి దీవెనలు మనం ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాల్సింది తండ్రి యొక్క దీవెనలు దానికి అంత ప్రాముఖ్యత ఏంటి తండ్రిలు అందరూ దీవిస్తారు కదా తండ్రులందరూ దీవిస్తారు బిడ్డలు అన్నాక తండ్రులందరూ దీవిస్తారు కానీ ఇస్సాకు ఏషావును ప్రేమించను రిప్కా యాకోబును ప్రేమించను వాక్యం చెప్తుంది పార్షాలిటీ చూపిస్తున్నారు ఇద్దరు బిడ్డల మధ్యలో కాబట్టి ఇస్సాక్ ఏమంటున్నాడు నాయన నువ్వు నాకు ఒక కూర తీసుకురావండి నేను నిన్ను దీవిస్తా దేవుడి దీవెనలు తండ్రి దీవించాలి అందుకే కుటుంబంలో మనం చాలా గమనిస్తుంటాం పిల్లల విషయంలో చాలా దుబారా నోరేసుకొని మనం శాపనార్థలు పెడుతూ ఉంటాం కుటుంబంలో మన దేవుడిచ్చిన శారీరకంగా మన సంతానమైన లేదా వాగ్దాన పుత్రులు ఆత్మీయంగా మనం కన్న బిడ్డలు కూడా మన సేవకులు నోరు పారేసుకుంటూ ఉండం వాడు నాశనం అవుతాడు వాడు ఇట్లాంటి కొన్ని విపరీత మాటలు విపరీత ధోరణి మన నోటి నుంచి ఎప్పుడు కూడా దీవెనలే రావాలి నోటి నుంచి ఎప్పుడు కూడా దీవెనలే రావాలి ఎంత నువ్వు దీవించగలవో అంతవరకు దీవించునే ఉండాలి ఇదే ఈ చేసిన పని కానీ అక్కడ ఏమైపోయిందంటే రాంగ్ పర్సన్ మనకు తెలిసిందే కదా రాంగ్ పర్సన్ యాకోబు సంగతి తెలిసిందే కదా ముంద అన్న దగ్గర కూర వంకబెట్టి జ్యేష్ట తోపుని తీసుకున్నాడు సెకండ్ టైం ఏంటి దీవెనల విషయంలో మనం అది ఎక్కడ గమనిస్తాము ఇరవై అధ్యాయంలో చూస్తాం ఇరవై అధ్యాయంలో ఏమంటున్నాడు ఏషాబుతో ఇసాక్ ఈ విధంగా అంటున్నాడు ఏషాబ్తో ఇస్సాకను ఒక ఒక వంట చేసి వేటాడి నా కోసం వండి తీసుకురా అప్పుడు నేను దేవుడి దీవెనలు నీకిస్తాను ఇది చాటున విన్న రిప్క తనకు అర్థమైపోయింది ఏంటది జ్యేష్టత్వపు హక్కును పొందిన యాకోబుకే ఆ దీవెనలు రావాలి వాగ్దానం వలన కానీ ఇస్సాకకు అవన్నీ తెలియదు కాబట్టి ఏషావుని దీవిస్తానంటున్నాడు దాంతో రెండవసారి మరొక మోసం మొదలైంది తల్లి కొడుకులు కలిపి చేసేటువంటి ఇదిగో ఏ షాపుకు ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి నేను నొన్నని వాణ్ణి మా నాన్న నన్ను చేతులు డౌట్ ఎక్స్ప్రెస్ చేసిండు నేను నొన్నగా ఉంటా రోమాలు కలిగిన శరీరం కాదు నాది తండ్రి నన్ను గుర్తిస్తాడేమో అప్పుడు నాకు దీవెనే కాదు శాపాలే నా మీదకి వస్తాయి కదా అన్నప్పుడు తల్లి ఆ శాపం నాకు తగలని ముందు నీకు ఆ రావాలి ఎందుకంటే ఆమె పట్టు దేవుడు ఏం చెప్పిండు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కావాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా రిప్కా తన వంతు పాత్రను అక్కడ పోషించింది తన వంతు పాత్రని అతడు వెళ్ళి ఏషావు వెళ్ళి వచ్చే లోపల తల్లి వండిన వంట చూపించేసి ఆ రోమాలు ఉన్నటువంటి చొక్కాయి ధరించి యాకోబు లాగానే మాట్లాడుతున్నాడు కానీ ఏషావులాగా కనిపిస్తే ఎందుకంటే కళ్ళు మస్క బారిన వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకుకి గమనించటం లేదు మనం చూస్తుంటాం కదా ఆ పంతొమ్మిది పంతొమ్మిదో వచనంలో ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం ఏం గమనిస్తున్నాం నేను నీ పెద్ద కొడుకు ఏశావును నువ్వు నాతో చెప్పినట్టే చేశాను నువ్వు నన్ను దీవించేలా లేచి కూర్చొని నేను తెచ్చిన మాంసము తిను తండ్రిని మోసం చేస్తున్నాడు రెండవసారి ఫస్ట్ టైం అన్న దగ్గర ఇప్పుడు రెండవ మోసం ఏంటి అందుకు ఇస్తాకు నీకు ఇది ఇంత త్వరగా ఎలా దొరికింది డౌట్స్ తీసుకుంటున్నామంట అట్లెట్లా చెప్పిన నిమిషానికి వచ్చేసిందంటే కూర అట్లెట్లా సాధ్యం అంటే నీ దేవుడైన యహోవా నీ దేవుడైన నా దేవుడు ఎందుకంటే ఇంకా యాకోబు దేవుడిని తన దేవుడిగా అంగీకరించలేదు ఆయనతో ముఖాముఖి మాట్లాడలేదు ఆయన గురించి పెద్దగా వాడు కానీ తండ్రి దేవుడు అన్న సంగతి తెలుసు అందుకే అక్కడ ఏమంటున్న మాట నీ దేవుడైన యహవా అలా జరిగించాడు ఎలా జరిగించాడు గబగబ వండి తీసుకొచ్చే పని నాకు నేర్పించాడు అందుకే అలా జరిగిపోయింది అప్పుడు ఈ యాకోబ్ ఇసాకు దగ్గరికి రా నాన్న ఏమంటున్నాడు నా దగ్గరికి రా అసలు నీవు నా కొడుకువో కాదో నేను తెలుసుకోవాలి కదా తాకి చూస్తేనే కానీ నిన్ను తెలుసుకోలేను గ్రుడ్డి తండ్రి అంటే కంటి చూపు తగ్గిపోయిన ముసలి వయసులో ముసలి వయసులో దేవుడు ప్రమాణాలు చేయలేదు నేను దీవిస్తాను ఆశీర్విస్తాను ఆకాశం కింద నక్షత్రంలో వాళ్ళు విస్తరింపజేస్తాను నీకు ఆ చెప్పిండు భయపడకు అని చెప్పిండు అభయం ఇచ్చిండు కానీ ముఖాముఖిగా మాట్లాడినట్టు మనకు చాలాసార్లు కనబడదు అందుకే ఇక్కడ యాకోబికి ఆ ఫెలోషిప్ రాలేదు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలి అనే ఫెలోషిప్ రాలేదు ఆ అనుభవం వచ్చి ఉంటే ఇట్లాంటి పనులైన చేసేవాడు కాదు కాబట్టి అక్కడ ఏమంటుండడు నీ దేవుడైన యహవా ఇలా జరిగించమా జరిగించింది కాబట్టి అలా జరిగిపోయింది చాలా సింపుల్ గా తండ్రిని ఈజీగా మోసం చేయగలిగిండు యాకబు నేను ముట్టి చూసుకుంటాను నువ్వేనా కాదా ఎందుకంటే స్వరమేమో యాకోబుది చేతులేమో ఏషావు చేతులు నాకు ఇంకా డౌట్ వస్తుంది నాకింకా అంటే ఆయన చేతులను చూపించిండు కనుక ఇస్సాకు అతని గుర్తుపట్టలేదు కాబట్టి అతని చేతులని పట్టుకొని అతన్ని దీవించి మళ్ళీ అంటుండు నాకు నీ వాసన చూస్తే కానీ నువ్వు ఏషావు కాదని నాకు తెలుసుకోవాలి నీ వాసన చూడాలి మేము నువ్వు వేటాడు తెచ్చిన మాంసం తీసుకురా దాన్ని అతని దగ్గర తెచ్చినప్పుడు తిన్నాడు ద్రాక్షసం తెచ్చినప్పుడు దాన్ని త్రాగాడు దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటున్నాడు యాకబు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు ఇసాకు అతని వస్త్రాలను వాసన చూచి అతన్ని దీవించాడు మూడవసారి మూడు సార్లు యాకోబు చాలా చాకచక్యంగా అన్నను గాని తండ్రిని గాని మోసం చేయగలిగిండు వాసన ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ వస్త్రాలు యాకోబు లాంటి ఏషావు లాంటి వస్త్రాలు అలమైచ్చింది కాబట్టి ఆ చొక్కాయి వేసుకున్నందుకు అది ఏషావు వాసన వస్తుంది ఆయన అప్పుడు తృప్తి పొంది కన్ఫర్మ్ చేసుకుంది దిస్ ఈజ్ ఏషావ్ అని అప్పుడు ఆయన దీవించడం మొదలుపెట్టిండు భూముల సువాసన లాంటిది నీ వాసన దేహోవా భూముల సువాసన లాంటిది కాబట్టి దేవుడు ఆకాశం మొత్తం మనం ఆ దీవెనలు చూస్తాం ఆ యాకోబు దీవెనలన్నీ ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి అంటే పన్నెండు గోత్రాలకు వచ్చేసినాయి పన్నెండు గోత్రాలకు ఆ దీవెనలు రాగలిగినాయి ఎందుకంటే అది దేవుడి ప్రణాళిక ఏషావు దీవించి అది ఏషాపు సంతతికి వెళ్ళిపోయేది దీవెన కానీ అక్కడ ఏం జరిగింది దేవుడు ఎవరికి ఇవ్వాలనుకున్నాడో వాళ్ళకే ఇస్తాడు దీవెన కాబట్టి ఇసాకుని పక్కకు తప్పించి యాకోబుని ముందు నిలబెట్టడం ద్వారా మనకి ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే యాకబు కూడా అబద్ధం ఆడేందుకు మోసగించేందుకు సిద్ధపే దీవునలు కావాలంటే అబద్ధం మోసగించాలని సిద్ధపడ్డాడు అందుకే తల్లి చేసిన ప్రేరేపణ తల్లి చేసిన ప్రేరేపణ మనుషుల పట్ల దేవుని వ్యవహారాల విషయంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం నమ్మకమనేది అనేది చాలా ముఖ్యం దేవుని నమ్మాలి ఆశీర్వదిస్తాడు ఏ విధంగానైనా మోసం జరిగినా అన్యాయం జరిగినా ఆయన ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు అది నువ్వు మోసంతో వక్ర మార్గాల్లో ఎక్కడో ఎవరినో ఓడించి గెలిచి అది రాంగ్ రూట్ లో సంపాదించుకోవడం అనేది అది కరెక్ట్ పది కాదు దాన్ని దేవుడు కూడా మెచ్చడు దేవుడు కూడా మెచ్చాడు ఈ విషయంలో ఆయనకు దీని నమ్మకం బలహీనంగా ఉంది కాబట్టే ఆయన ఏం చేస్తున్నాడు దేవుడి వారి నమ్మకానికి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు తెలుసు ఇశాఖకు తెలియకపోవచ్చు కానీ దేవుడు తెలియదా అన్ని చూస్తున్న దేవుడు లోకమంతటా కను సంచారం దేవుడు యాకబు ఎరుపుకాలు చేసినది కూడా తెలుసు కానీ ఆయనకి తెలిసింది ఏంటి ఎలాగూ యాకోబుని ఎన్నుకున్నాడు ఇలాగో ఆయనకి రావాల్సిన దీవెనలు ఆయనకు వచ్చేస్తాయి అది దేవుడి వల్ల వచ్చేస్తే కరెక్టే కానీ మానవ ప్రమేయం ఉండకూడదు కానీ ఇక్కడ ఏం జరిగింది రిప్కా ప్రమేయం జరిగింది కాబట్టి అవన్నీ అందుకే దానికి మనం చూస్తున్నాం ఒక ఇరవై కుటుంబానికి దూరంగా వెళ్ళివేయబడ్డాడు లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోవటము అక్కడ లాభాల కుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళకి అక్కడ పిల్లలను కానీ లాభానికి ఊడిగం చేసింది పాలేర్ ఒక ఇరవై కుటుంబ లైఫ్ కి దూరం అయిపోయిండు మనకి ఇక్కడ రిప్కా తర్వాత కనబడదు అంటే దాని అర్థం ఆమె చనిపోయి ఉండొచ్చు అంటే ఒక పర్పస్ నెరవేరిన తర్వాత ఇంకా రిప్కాకు రోల్ లేదనమాట అక్కడ ఆమె పాత్ర లేదు వృద్ధాప్యం అయిపోయి ఉండొచ్చు ఆమె చనిపోయి ఉండొచ్చు కాబట్టి యాకోబు దూరం అయిపోయిండు ఈసాకు కూడా చనిపోయిండు వృద్ధాప్యంలోనే మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ అతన్ని మరెన్నడూ చూడలేదు రిప్కా అందుచేత ఆమె తప్పక మనోవేదనలు అనుభవించి కొడుకు వెళ్ళిపోవటము పెద్ద కుమారు ఏషావు ద్వారా ఆయనకున్నటువంటి ఇద్దరు భార్య ద్వారా చాలా బాధలు అనుభవించిందా చాలా బాధలు కోడళ్ళిద్దరు విపరీతంగా కష్టపెట్టి ఇస్సాకుని కానీ రిప్కాను గాని ఇది మనం ఎక్కడ చూస్తున్నాము ఆ ఇరవై అధ్యాయము నలభై వచనం ఒకసారి చూడండి తర్వాత రిప్కా ఇస్సాకుతో ఈ హేతు ఆడవాళ్ళంటే నా ప్రాణం విసికిపోయింది ఈ స్త్రీలు ఎవరు వాళ్ళు బాష్మతి ఏషావు భార్య ఇద్దరు ఆ ఇద్దరు స్త్రీలతోటి ఆమె విసిగిపోయింది ఎవరైనా యాకోబులు బే పెళ్ళాడితే నా బతికి ఎందుకు యాకోబు పెళ్ళాడితే ఇలాంటి స్త్రీలు ఈ దేశపు స్త్రీలం చేసుకుంటే యాకోబు జీవితం ఏమైపోతుంది ఎందుకంటే ఆమెకి ఒక పర్పస్ ఉంది ఆయన రాజ్యం ఆయనకు నాయకుడు కావాలా దేవుడి ఉద్దేశంలో ఆయన గొప్పవాడు కావాల కాబట్టి ఆమె ఏమంటుంది ఇక్కడే ఉంటే యాకోబు ఇక్కడే ఉంటే యాకోబు ఎందుకంటే తండ్రి దీవెనలన్నీ ఎవరికి వచ్చినాయి కాబట్టి మనకి ఏం గమనిస్తాము ఏషావు ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షలో ఉన్నాడు ప్రతీకారం ఎందుకు రావాల్సిన జ్యేష్ట కుమార హక్కులు జ్యేష్ట కుమారునికి రావాల్సిన దీవెనడు పోగొట్టుకున్నాడు ఆయన కాబట్టి ఏమంటున్నాడు అతన్ని చంపుతా నేను ఊరుకోని ఇంకా నేను నేను వదలను అని ఏషావు అంటున్నప్పుడు ఏసాకుకి అప్పుడు అర్థమైంది తాను చేసింది కరెక్టే ఎందుకంటే ఇలాంటి క్రూరమైన మనసత్వం గల ఏషావును తప్పు జరిగిపోయి తన వల్ల కాబట్టే వాళ్ళు ఏమంటున్నారు ఈసాకు ఇరవై ఎనిమిదవ మొదటి వచనంలో మీరు గమనిస్తారు యాకోబుని పిలిపించి ఇలా ఆజ్ఞాపించి దీవించాడు నీవు ఈ కాణాను దేశంలో ఉన్న స్త్రీలతో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు కణాలు స్త్రీలను ఎవరిని పెళ్లి చేసుకోవద్దు నువ్వు లేచి ఆరాకు హారాన్ అంటాం హారానికి పోయి నీ తల్లి యొక్కయు తండ్రి బెతు ఇంటికి వెళ్ళి నీ తల్లి అన్న అంటే లాభాను మామగారు మేనమామ మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ నువ్వు పెళ్లి చేసుకో అనే కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకో నువ్వు అనేక జనాలయ్యేలా అమిత శక్తి దేవుడు నిన్ను దీవించి ఫలవంతంగా చేసి అనేక సంతతిని ప్రసాది ప్రసాదిస్తాడు అనేక సంతతిని ప్రసాదిస్తాడు ఇది ఆయన ఇచ్చినటువంటి దీవెన లాస్ట్ కి చనిపోక ముందు ఇషాకు చనిపోక ముందు ముందు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఏషావు నేను బ్రతకనివ్వడు మనం ఇంట్లో కూడా చూస్తుంటాం కదా అన్నదమ్ముల పోరాటాలు చంపే వరకు వస్తున్నాయి ఈ రోజులలో కొట్లాటలు ఇది మనకి ఇక్కడే కాదు ఆది నుంచే కనబడుతుందని అర్థం ఎక్కడ ఏ వేలుగా విషయంలో అర్పణల విషయంలో దేవుడి యొక్క అంగీకారం విషయంలో సో ఇక్కడ ఇస్సాకు చెప్తున్న మాట ఏంటి నువ్వు కణాను ఇవ్వని చేసుకోవద్దు ఎందుకంటే కణానుశ్రీలు ఆల్రెడీ ఏ షావు చేసుకున్నాడు వాళ్ళ ద్వారా భయంకరమైన గృహహింస అనుభవిస్తున్నారు కోడళ్ళు వచ్చి అత్తని మామని రాకి పెడుతున్నారు కాబట్టి ఏమంటున్నాడైనా కణానుశ్రీలొద్దు హారానికి వెళ్ళి అక్కడ లాభాను నే మేన మామ వాళ్ళలో ఒకరిని నువ్వు చేసుకో దేవుడిని దీవిస్తాడు తండ్రి ఆల్రెడీ అంకే బ్లెస్సింగ్స్ అంటాం తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ పిల్లల విషయంలో మనము ఖచ్చితమైన దీవెనలు జీవించాలి పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి ఎందుకంటే దేవుడు ఇచ్చే మాటలు అవి గా మాట్లాడుతున్నా మనం ఏం చేయాల సైతాన ఏసినలో బంధిస్తున్నారు ప్రతి దీవెన ఆ శాపము దీవెనగా మార్చబడాలి ఆ శాపము దీవెనగా మార్చబడాలని మనం వెంటనే ప్రార్థన చేసేయాల అక్కడ శాపం పని చేయదు ఎందుకంటే అది ఏ సున్నామంలో మార్చబడుతుంది కాబట్టి పరిశుద్ధపరచబడుతుంది కాబట్టి అందుకేమంటున్నాడు ఆయన నీవు అబ్రహాంకి ఇచ్చిన దేశాన్ని నీవు పరిదేశిగా నివసించిన ఈ దేశాన్ని నీవు స్వాధీనం చేసుకున్న దేవుడు నీకు నీ సంతానానికి అబ్రహాం యొక్క దీవెనను దయచేస్తాడు ఇస్సాకు దీవెనలు ఆయన ఇస్సాకు ఏమంటున్నాడు అబ్రహాంకి ఇచ్చిన దీవెనలు నీ విషయంలో నెరవేరుస్తాడు కాబట్టి నువ్వు వెళ్ళు మళ్ళీ నువ్వు ఇక్కడికి తిరిగి వస్తావు అని చెప్తున్నాడు అంటే పారిపోయిన లాకోబు దేశ సంచారం చేసి లాబాను యుద్ధకు హారానికి వెళ్ళిపోయిండు ఒక ఇరవై ఏళ్ళు మళ్ళీ చూడలేదన్న దేశాన్ని ఇరవై ఏళ్ళు తన తండ్రి తల్లి యొక్క ఊరిని అన్నని చూడలేకపోయింది ఆయన అందుకే యాకోబు పద్ధనరాంలో ఉన్న లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు లాబాను సిరియన్ ఒక సిరియన్ ఆయన సిరియా దేశస్తుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన కూతుర్ని చేసుకున్నాడు అక్కడ కొంచెము మోసగాడైన యాకోబుని కూడా మోసం చేయగలిగిండు యా ఎవరు మోసగాడిన యాకోబుని కూడా మోసం చేయగలిగింది లాభాను శాపం అది దేవుడి మాటలకు అన్ని ఎస్ అనుకుంటూ వెళ్ళాలి అడ్డం పెట్టకూడదు కాబట్టి ఆయన చేత మోసపోయిండు ఇరవై ఏళ్ళు గాడ్డి చాకిరి చేసిండు గొడ్డులాగా పనిచేసిండు తర్వాత ఆస్తి కూడబెట్టుకున్నాడు ఆస్తి కూడా పెట్టుకున్నాడు అంతా చేసిన తర్వాత ఆయన పోనీ అని నువ్వు ఇంక ఇక్కడే ఉండిపోవాలి అంటాడు కానీ ఇశాకు చెప్పిన మాట ఏంటి నువ్వు ఖచ్చితంగా మళ్ళీ దేశానికి తిరిగి వస్తావు ఖచ్చితంగా వస్తావు ఇప్పుడు దేవుడి మాట ఇశాకు మాట అంటే అక్కడ అర్థం ఏంటి అబ్రహాం దేవుడు ఈ విధంగా నేను జీవిస్తున్నాడు కాబట్టి నువ్వు మళ్ళీ సంపదతో విపరీతమైన ఆస్తులతో మళ్ళీ వస్తావు అని చెప్పి ఆయన ఇశాకు దీ యాకోబుని దీవించి పంపించింది యాకోబు వేర్షబా నుంచి హారానికి ప్రయాణమే వెళ్తూ ఒక చోట చేరి రుద్దు గుంకినప్పుడు అక్కడ పడుకున్నాడు ఇది యాకోబు ప్రయాణంలో రెండవ సారి మొదటిసారి దేవుడితో ఎన్కౌంటర్ మొదటిసారి పన్నెండవ అధ్యాయం పన్నెండవ ఇరవై అధ్యాయంలో పన్నెండవ వచనం చూడండి అక్కడ ఒక కళ వచ్చింది అందులో ఒక నిచ్చిన భూమి మీద నిటార్గా ఉంది దాని కొన ఆకాశం వరకు ఉంది దాని మీద దేవదత్తులు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అది కళ తను పండుకున్న స్థలంలో హారానికి మార్గంలో ఒక కళ తన పడుకున్న ప్లేస్ ఏం గమనించండి నిచ్చిన ఆకాశం నుంచి భూమి వరకు ఏంటి నిచ్చిన అంటే యాకోబుకి అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఏసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఏసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆకాశంకి భూమికి మధ్యలో ఆకాశంకి భూమికి కలుపుతూ ఒక నిచ్చెన దాని మీద దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తున్నాడు ఆయన ఎక్కడం దిగడం చూస్తుండ అనకాక పదమూడ వచనంలో యహోవా తానే దానికి పైగా నిలబడి ఇలా ఉన్నాడు ఇలా అన్నాడు నిచ్చెనలో నుంచి దూతలు దిగుతున్నారు ఈయన భూమి మీద ఉన్నాడు ఆ నిచ్చెన పైకి ఆకాశం కంటుకుంటే అక్కడ దేవుడు కనబడుతున్నాడంట ఆకాశంలో అక్కడ దేవుడు ఉండి అప్పుడు దేవుడు తన తన ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడు ఆకాశం నుంచి ప్రకటించిండట ఎందుకంటే మనం ఎందుకంటున్నాము ఈ నిచ్చన అనేది ఏసు ప్రభు అంటే మనకు ఆ యుహాన్ సువార్త పద్ అధ్యాయం ఆరో వర్షం ఒక మాట ఉంటుంది నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప పరలోకమునికి మరి ఎవరినూ వెళ్ళలేరు మనకంతా తెలిసిందే కదా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము జీవం అనే దేవుడు పైన ఉన్నాడు ఆ మార్గము నిచ్చన ఆ మార్గమే యేస్సు యాకోబిగ కలిగిన ప్రత్యక్షత దేవదూతులు ఎక్కి దిగుతున్నారు మనుషులు కాదు దేవదూతులు ఎక్కి దిగుతున్నారు భూమి మీద నిటార్గా ఉందంట స్ట్రైట్ గా మామూలుగా మనం నిచ్చిన ఎట్లా పెడతాము ఒక స్లోప్ గా పెడతాం స్లాంటింగ్ పొజిషన్ లో పెడతాం ఏటవాలుగా గోడ కానించడము అట్లా పెడతాం కానీ ఇది ఉంది డైరెక్ట్ గా ఆకాశం నుంచి హెలికాప్టర్ లోకి వెళ్ళి ఆ నిచ్చిన వాడేస్తారండి ఆ విధంగా నిటారుగా ఉంది దానిపైన ఎక్కి దిగుతున్నారట దాని పైన దేవుడు కూర్చు నిలబడి ఉన్నాడు అక్కడ ఆయన అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు అంట ఆకాశం నుంచి మొదటిసారి యాకోబ్కి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత తెలిసింది ఆ తర్వాత దేవుని మాటలు కూడా నీ తండ్రి అయిన అబ్రహాముకు ఇస్సాకు దేవుడను తనని తాను బయలుపరుచుకున్నాడు తనను తాను బయలుపరుచుకున్నాడు ఒక మోసగాడైన వ్యక్తిని దేవుడు ఎంచుకోవడము అదే గర్భంలో ఉన్నప్పుడే జరిగింది కాబట్టే మధ్యలో ఎన్ని ప్రయాణాలు జరిగినా దేవుడి యొక్క ప్రత్యక్షత వచ్చే వరకు యాకోబులు మార్పు రాదు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఏమంటున్నాడు నీవు పండుకున్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తున్నా గిఫ్ట్ అనమాట ఫస్ట్ గిఫ్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్ ఫస్ట్ నువ్వు ఎక్కడైతే పడుకున్నావో ఆ ప్రదేశం ఇంకా నీదే నీకు నీ సంతానానికి కూడా ఇస్తున్నా అండ్ రెండవ గిఫ్ట్ ఏంటి నీ సంతానము లెక్కకు ఇసుక రేణువుల వల్లే అవుతుంది ఇసుకను లెక్క పెట్టము పిడికెడి చేట్లు పట్టుకోండి ఇసుకని లెక్క పెట్టగలమా లక్ష ఉందా వెయ్యి ఉందా చెప్పలేము అట్లాంటిది నీ సంతానానికి ఇసుక రేణువులాగా అవుతుంది నీ సంతానము తూర్పు పరమర దక్షిణం ఉత్తరం నాలుగు వైపులకు ఎగబాక్తరమాట గిఫ్ట్ ఏంటంటే నీ మూలంగా నీ సంతానం మూలంగా లోకంలో ఉన్న వంశాలకు ధన్యం ధన్యత నీ మూలంగా నీ సంతానం మూలంగా అంటే ఆయనకు పుట్టిన పన్నెండు గోత్రాలు పన్నెండు మంది బిడ్డలు నీ మూలంగా నీ సంతానం మూలంగా లోకానికి కూడా ధన్యత మూడవ గిఫ్ట్ అది తర్వాత నాలుగోది నేను నీకు తోడుగా ఉన్నాను నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ నిన్ను ఈ దేశానికి తిరిగి వచ్చేలా చేస్తా ఇది దేవుడి కార్యము మనుషులు గాని అమెరికన్ గవర్నమెంట్లు కానీ ప్రెసిడెంట్లు గాని ఆ ఇజ్రాయెల్ ప్రధానులు కానీ వీళ్ళు కాదు ఇది దేవుడి కార్యం తిరిగి వచ్చేలా చేస్తాను నేను నీ చెయ్యి విడువను నీతో చెప్పిన మాట నిలబెట్టుకుంటాను ఇది గాడ్స్ ప్రామిస్ మనుషులు చేసే ప్రామిస్ కాదు యాకోబుకి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు కదా ఫస్ట్ టైం దేవుడితో మాట్లాడిండు ప్రత్యక్షతను చూసిండు నిచ్చన తర్వాత వర్షపెట్టిన ఆశీర్వాదాలు అన్ని ఆశ్చర్యంగా ఉన్నాయి అప్పుడు మేల్కున్నాడు ఆయన నిద్రలో నుంచి మేల్కున్నాడు ఎందుకంటే పడుకుంటే వచ్చిన కళది పడుకుంటే వచ్చిన కళలో కూడా దేవుడు మాట్లాడేసిడు యహోవా ఈ స్థలంలో ఉన్నాడు సందేహమే లేదు నాకు తెలియకపోయేనే అనుకున్నాడు అప్పుడు భయమేసింది ఫస్ట్ టైం దేవుడు ఉన్నాడు దేవుడు మాట్లాడతాడు అనే ఒక నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు భయం వేసినా అంతవరకు అబద్ధాలు చెప్పగలుగుతున్నాడు ఈజీగా మోసాలు చేయగలుగుతున్నాడు కళ్ళు కనబడవనే తండ్రి తోటి ఎంత చక్కగా అబద్ధాలు చెప్పేసి కానీ ఫస్ట్ టైం అనమాట భయం వచ్చేసింది ఆయనలో భయం ఈ స్థలము ఎంత భయం కలిగించేది ఇది దేవుడి ఆలయమే కానీ వేరొకటి కాదు ఇది పరలో ద్వారము ఆ దేశం నుంచి ఆ ప్రాంతం నుంచి ఆ స్థలం నుంచి పరలో ద్వారం ఇక్కడుంది అని అనుకుంటున్నాడు చాలా భయం వేసింది ఆయనకి అమ్మో ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప కార్యంలో ఈ స్థలము చాలా భయంకరము సో లేసిన వెంటనే ఏం చేసిండు తన తల ఉన్నటువంటి ఆ రాయిని తీసి అక్కడ దాన్ని నిలిపిండు దానిపైన నూనె పోసిండు ఇది ఎప్పుడు చూసిండు ఆయన ఇస్సాకు చేసినట్టు మాకు తెలియదు ఎందుకంటే ఇది చేసిన పని బలిపీఠం కట్టడము ప్రార్థన చేయటము నూనె పోసి ప్రతిష్ఠించటం అనేది అబ్రహాం టైంలో జరిగినాయి మరి ఇది యాకోబుడ్ టైంలో చేస్తుండైనా వెంటనే తీసి దాన్ని జ్ఞాపకార్థ స్తంభముగా నిలబెట్టిండు జ్ఞాపకార్థ స్తంభంగా నిలబెట్టిండు దానికి బేతేలు అనే ఒక పేరు కూడా పెట్టేసిండు బేతేలు అనే ఒక పేరు బేతేలు అంటే దాని అర్థం ఏంటి చెప్పగలరు ఎవరన్నా మనం రోజు వాక్యం వింటున్నాం కదా రోజు మనం వింటున్న వాక్యంలో బేటేలు అంటే దేవుడిని చూసిన బలమైనది నిజమైనది బలమైనది నీవిలా చేస్తేనే సంతంలో దీవించబడతావని చెప్పటానికి ఇచ్చిన ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఇది దేవుడి మందిరము పరిశుద్ధమైన మందిరం దేవునితో బేర మారుతున్నట్టుగా అనిపిస్తుంది మనకు ఏం గమనిస్తుంది నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను నిలబెడతాను నిన్ను నడిపిస్తాను కాబట్టి ఇవన్నీ చూస్తున్న తర్వాత యాకోబుకి భయం వేసింది కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రతిష్ఠించిండు ఆ ప్రాంతాన్ని ఇంకా తన సొంతం కాలేదు కానీ ఆ రాయిని ప్రతిష్ఠించి దానికి బేతేలని పేరు పెట్టిండు నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వచ్చేలా దేవుడు నాకు తోడు ఉంటే అంటే ఆయనకి ఇంకా నమ్మకం లేదనమాట నేను తోడుగా ఉన్నాను నేను బలపరుస్తాను నువ్వు భయపడొద్దు నీ బిడ్డలు నీ సంతానం విస్తరింపజేస్తాను లోకమంతటికీ వారి వలన ధన్యత కలుగుతుంది ఇంత ఖచ్చితమైన కళ వచ్చినా కూడా దేవుడు అక్కడ ఒక బార్గేన్ పేర మారుతుంది దేవుడితోటి ఏంటది నేను క్షేమంగా లాభాన్నింటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చినప్పుడు అని అర్థం నాకు దేవుడు తోడుగా ఉంటే నేను వెళ్తున్న త్రోవలో నన్ను కాపాడుతూ తినడానికి ఆహారము తొడుక్కోవడానికి బట్టలు నాకు ప్రసాదిస్తూ ఉంటే యహోవానే నా దేవుడుగా భావించుకుంటాను అంటే అప్పటిదాకే కూడా ఇంకా ఎహోవా నా దేవుడు అంటలేడు విశాఖ ఏమన్నాడు నీ దేవుడు ఇలా జరిగించిండు కాబట్టి నేను గబగబా వండగలిగినా అంటుండు ఇప్పుడు కూడా ఏమంటుండు యహోవాని నా దేవుడుగా భావించుకుంటా అంటే ఇంకా ఆయనకి నమ్మకం లేదంట కళ వచ్చింది అది మండుచున్నటువంటి ఒక రాయి మీద ఆ కళలో దేవుడి దీవెనలో అన్ని గమనించినాక కూడా అందులో ఇంకా సందిగ్ధత ఇంకా కొంచెం అనుమానం దేవుడు నన్ను క్షేమంగా తిరిగి తీసుకొస్తే తోడుగా ఉండాలి ఆహారం ఇయ్యాలి తర్వాత బట్టలు ఇవ్వాలి యహవా అనేది మనం కూడా ఈ రోజుకి ఇలాంటి కండిషన్స్ తోటి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను నువ్వు నాకు ఇస్తేనే నువ్వు నాకు వస్తేనే నువ్వు నాతో ఉంటేనే నాతో మాట్లాడితేనే నాకు ప్రత్యక్షం అనుకుంటూ కండిషన్స్ పెడుతూ ఉంటాం అంతే తప్ప ఉన్న పాటన ఉన్నది దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి మోకరించేసి హృదయంని కుమ్మరించేసి మన బాధలని ఆయనతో చెప్పేసుకొని ఏ కండిషన్ పెట్టకుండా నా పక్షంలో ఏం చేస్తావో అది నాకు మంచికే అది నాకు మంచికే అనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా సంతోషిస్తాడు ఎందుకంటే హంబుల్నెస్ వినయం సాత్వికమ అని ఇష్టపడే గుణాలు అని గుణాలు కానీ ఇక్కడ యాకోబేమంటుండో తిరిగి తీసుకొస్తే నీవు నా దేవుడు అని అప్పుడు అంతవరకు నేను అనుకోను అర్థం అర్థం ఏంటి అంతవరకు నేను అనుకోను అప్పుడు నేను అనుకుంటా ఈ మాటలు వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే కొన్నిసార్లు ఇన్ని అంటే అబ్రహాం చేసిన కార్యాలు అబ్రహాం టైంలో జరిగిన సూచక క్రియలు మహత్కార్యాలు ఇవన్నీ ఇసాకు ఆ మరి యాకోబుకు చెప్పకపోయి ఉంటాడా యాకోబుకు చెప్పలేదా ఇసాకు టైంలో గొప్ప జరగలేదా ఇశాకుకు దేవుడు తోడై ఉన్నాడు కదా భయపడద్దు కదా నిన్ను దీవిస్తా విస్తరిస్తా ఆశీర్దిస్తా అన్నాడు కదా మరి అవన్నీ యాకోబు చూడలేదా చాలా మన ఇండ్లలో గమనిస్తుంటాం తల్లిదండ్రులు ప్రార్థిస్తున్న వాక్యం వింటున్న వాక్యం బోధిస్తున్నా బిడ్డలకు వచ్చి సాగం సంగతులు తెలియనే తెలియవు వాళ్ళు ఇష్టపడరు అనమాట వినటానికి ఇష్టపడరు వాళ్ళకి అందుకే సండే స్కూల్ అంటాం ఆ సండే స్కూల్ ఏమవుతుందంటే బేసిక్స్ చెప్తారు కాబట్టి కానీ ఇప్పుడు సండే స్కూల్స్ మనం ఏం గమనిస్తున్నామంటే అన్ని పిచ్చి పిచ్చి పాలు ఆటలు పాటలు దేవుడి పాటలు కోరియోగ్రఫీలు అంటారు డ్యాన్స్లు అంటారు అసలు ఏమన్నా పద్ధతులు అవి బిడ్డలకి కరెక్ట్ విధానంలో ట్రెడిషనల్ డే అంట నేను ఈ మధ్య గమనిస్తున్న సండేస్ స్కూల్స్ లో చర్చెస్ లో ట్రెడిషనల్ డే అంట అంటే మన ఇండియన్ ట్రెడిషన్ తగ్గట్టుగా లుంగీల మీద పోవాలి చీరల మీద పోవాలి పిల్లలు పెద్దవాళ్ళు కాదు పిల్లలు ట్రెడిషనల్ డే అంతా ఇండియన్ ట్రెడిషన్స్ డ్రెస్ అంట అసలు దేవుడికి వాక్యానికి ప్రార్థనకి ఎక్కడైనా పొంతన ఉందా ఇవన్నీ విషయాల్లో ఆశ్చర్యం వేస్తుంది ఏమైపోతుంది సంఘం అని అర్థం భ్రష్టు పట్టిపోయింది వాక్యంని పక్కన పెట్టేసి లోకరీతిగా మారిపోయిన సంఘం కాబట్టే మనమేం గమనిస్తున్నాము యాకోబు తెలుసుకోలేకపోయిండు ఇప్పుడు అంటుండు నువ్వు కనుక ఇవన్నీ చేస్తానే నేను నిన్ను దేవుడిగా ఒప్పుకుంటాను అంటున్నాడు కానీ అక్కడ ఏమి దేవుడు మహాకనికరము ఆయన గొప్ప వాత్సల్యము అందుకే వాడి యాకోబు అక్కడ ఎంతగా దేవుడికి విరోధముగా తన సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలతోటి ఆయన ఎంత ప్రవర్తించినా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన క్షమిస్తున్నాడు యాకోబుని దీవిస్తూనే ఉన్నాడు మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము అప్పుడు నన్ను నేను దేవుడిగా ఎన్నుకుంటాను అని అన్నప్పుడు దేవుడు ఏమనుకుని ఉండాలా ఏమనుకుని ఉండాలి ఎందుకంటే ఆయన చాలా మంది కదా జనరేషన్స్ లో ఆదిక ఆదా మహావాళ్ళ దగ్గర నుంచి అంతే మనుషులు స్వాభావికంగా మూర్ఖులు అనేది ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఈ ప్రాంతానికి నేను బేతేలు అని పేరు పెడుతున్నా నామకరణం చేసిందన్నమాట పద్దెనిమిదవ వచనంలో నామకరణం బేతేలు అంటే అర్థము చెప్పండ్రు ఎవరైనా అంటే దేవుని ఇల్లు బేతేలు అంటే ఇది దేవుని ఇల్లు ఎన్నో ముఖ్యమైన స్థలాలలో యాకోబు ప్రతిష్ఠించిన ప్రాంతము ఈరోజు కూడా చాలా ప్రాముఖ్యమైంది ఇంపార్టెంట్ ప్లేస్ అంటే బేతేలు అంటే దేవుడి ఇల్లు ఇది ఆయన రాయిపునాది అనమాట ఇది దేవుడి ఇల్లు అని అనుకున్నాడు ఆయన కానీ కండిషన్ మాత్రం పెట్టిండు నన్ను తీసుకొస్తే మాత్రము ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నేను దేవునికి నా దేవుడు అని ఒప్పుకుంటా దేవుడు అని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు ఆయన ఈ విధంగా చెప్పిన తర్వాత మనము ముప్పై రెండవ అధ్యాయంలో కొద్దాం ఇప్పుడు ముప్పై ఒకటి నుంచి చూద్దాము ముప్పై ఒకటి అధ్యాయంలో ఆ ముప్పై ఒకటి ఒకసారి చూద్దాం ముప్పై ఒకటి యాభై నాలుగవ వచనం వచనం అక్కడ మనం ఏం చూస్తున్నాము యాకోబు ఆ కొండల్లో దేవునికి బలి అర్పణ సమర్పించాడు ఎప్పుడు లాభాన్ని దగ్గర నుంచి తిరిగి వచ్చేసేటప్పుడు లాభాన్ని దగ్గర ఇరవై ఏళ్ళు చేసిండు బిడ్డలను కన్నాడు నలుగురు భార్యలను సంపాదించుకున్నాడు ఆ పిల్లలతోటి పన్నెండు మంది పిల్లలు అప్పటికింకా బెన్యామీని జన్మించలేదు ఆడపిల్లతో కలిపి దీన ఆమెతో కలిపి పన్నెండు మంది పిల్లలు అప్పుడు వాళ్ళందరం తీసుకొని తన గొడ్డు గోదాము ఆ క్యాటిల్ అంటాం మొత్తం పశు సంపద అన్ని తీసుకొని తనకు సంపద ఆస్తి అంత తీసుకొని వచ్చేసిండు వచ్చేసిన తర్వాత ఆయన ఒక ప్రాంతంలో చేరినప్పుడు యాకబు తన తండ్రి ఆ దేవుని తోడని శపథం చేశాడు ఆ కొండలలో దేవునికి బలి అర్పణ ఫస్ట్ టైం ఆయన బలి అర్పణ చేసిండు మన భాషలో బలి అర్పణ అంటే ప్రార్థన దేవుని సన్నిధిలో మనము బలిపీఠం కట్టి ప్రార్థించటం అనమాట అని మొదటిసారి అన్ని గమనిస్తున్నామా దేవుడి దీవెనలు మాత్రం విస్తారంగా ఉన్నాయి ఆయన కృప మాత్రము నిండార ఉంది యాకబు మీద కానీ యాకబు తెలుసుకోవటానికి ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క ఎపిసోడ్ మనం గమనిస్తున్నాం అక్కడి నుంచి యాభాను దగ్గర నుంచి వచ్చేసినప్పుడు చాలా ఆస్తితో వచ్చిండు ఆయన ఆ తర్వాత ఆ స్థలంలో యాభై నాలుగో యాభై నాలుగులో మొట్టమొదటిసారిగా ఆయన బలి అర్పణ సమర్పించాడు అందరినీ పిలిపించి భోజనం చేసిండు లాభానికి కూడా సంఘీభావంతో స్నేహ భావంతోటే బయటికి పంపించేసిండు తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మనకి ఏం అర్థమవుతుందంటే ఇరవై సంవత్సరాల అనంతరం ఇరవై సంవత్సరాలతో బలి అర్పణ చేసిన తర్వాత ఆయన ఇరవై సంవత్సరాల అనంతరము తన ప్రాంతంకి ఎక్కడికైతే దేవుడు తీసుకుపోయిండో మళ్ళీ అక్కడి నుంచి కొత్త ప్రాంతము దేవుడు నన్ను ఇక్కడికి మళ్ళీ నడిపిస్తే అన్నాడు కదా ఆ ప్రాంతంకి వస్తున్నాడు భార్యలు పన్నెండు మంది సంతానము గొప్ప మందలను సంపాదించుకున్నాడు చాలా బాధలు కష్టాలు వైఫల్యాలు పొరపాట్లు ఎన్ని ఎదురైనా దేవునిపై నమ్మకం ఉంచగా ఉంచుతూ వచ్చాడు ఉంచగా దేవుడు దీవిస్తూ వచ్చాడు అసలు పనులు అనేకాలము దేవుడు అన్ని అంగీకరిస్తున్నాడు యాకోబును అంతగా ప్రేమించిండు విస్తారమైన సంపదతో రావడానికి కారణము దేవుని యొక్క కృప దేవుడు అంతగా ఇష్టపడిడు యాకోబుని ఎందుకంటే కడుపులో ఉండంగానే ఎన్నుకున్నాడు కాబట్టి చోజన్ జనాంగ మనకి రోజు వాళ్ళని కానీ యాకోబు ఇస్రాయేల్ ఎట్లా మారగలిగింది మరి అసలు దేవుడు యాకోబు దేవుడిగా ఏ విధంగా వర్ణించుకుంటున్నాడు తనని ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి యాకబు తన దారి వెళ్ళిపోతున్నప్పుడు దేవదూతులు అతన్ని కలుసుకున్నారు లాభా నుంచి వచ్చేసిన తర్వాత తన తన దేశానికి మళ్ళీ కనాన్ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవదూతులనే కలుసుకున్నాడు ఆయన కంఫర్టర్స్ అంటాం దేవదూతులనే కలుసుకున్నాడు వారు చూసినప్పుడు యాకబు ఇది దేవుని సేన ఇది దేవుని సేన వీళ్ళు మామూలు కాదు ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మా మన ఈ మహనయీం అని పేరు పెట్టాడు మహనయీం అంటే రెండు క్యాంప్స్ రెండు శిబిరాలు రెండు ఆ గృహాలను అర్థం రెండు శిబిరాలు లేక రెండు సేనలు తన శిబిరంతో పాటు దేవుని సేనలు కూడా అక్కడ ఉన్నాయని ఆయనకు నమ్మకం కుదిరింది ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే యాకోబుల నమ్మకము బలపడుతూ వస్తుంది యాకబుల నమ్మకము బలపడుతూ వస్తుంది రెండు సేనలు ఉన్నాయి ఇక్కడ దేవుడితో ఉన్నా నేను ఆయన సేనలు నాతో కూడా ఉన్నాయని ఒక నమ్మకం అందుకే యాకబు ఏదో దేశంలో ఉన్నా షైలు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏషా దగ్గరికి వార్తాహర్లను పంపించాడు మనకు తెలుసు తన మందను తన గొడ్లు గోదాంని తన భార్య బిడ్డలు ముందు పంపించిండు ఎందుకంటే ఆయనకి ఇంకా భయం ఏంటి ఏషాబుతోటి ఉన్నటువంటి ఆ పగ తమ్ముడిని ఇంకా ద్వేషిస్తున్నాడేమో నన్ను చంపుతాడేమో తిరిగి వస్తున్నా మరి ఇంతమందితో భార్య బిడ్డలతో అంత చిన్న చిన్న పిల్లలతో తన సేవకులతో దాస దాసీలతో అందరితో కలిపి వస్తున్నప్పుడు భయమేంటి ఏమైనా ఏషావు నుంచి నాకు డేంజర్ కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఏదో దేశంలో ఉన్నటువంటి ఏదో దేశంలో ఉన్నటువంటి తన అన్నకు ఒక వార్తను పంపించిండు ఏషావు యజమాని అని పిలుస్తుండే అక్కడ తన హంబుల్ని చూపించుకుంటున్నాడు అన్న దగ్గర కండిషన్ పెట్టేమో హక్కు సంపాదించిండు కానీ ఇప్పుడు ఆయన ఏంటి మారిపోయిండు అన్నని యజమానుడి నేను నీ దాసుడిని అని చెప్పుకునే స్థితికి దిగిపోయిండు నీ దాసుడిని నువ్వు నా యజమానివి వీళ్ళంతా నా ప్రజలు నా బిడ్డలు నా భార్య నా పిల్లలు అని చెప్పి మొదటిసారిగా ప్రార్థనలు దేవునితో మాట్లాడడం మనం చూస్తున్నాం కారణం ఏంటి దేవుడు తిరిగి వెళ్ళమన్నప్పుడు వెళ్తున్నాడు కదా అందుకే నాకు అర్థమైపోయింది ఇది దేవుడి కార్యమే అందుకే నేను తిరిగి వెళ్తున్నాను లాభాలు అంత ఈజీగా వదిలిపోయాడు కాదు కాబట్టి దేవుడి కార్యాలన్నీ మానవ ప్రమేయం లేకుండానే ఉంటాయి అనేది యాకోబో ప్రాక్టికల్ గా తెలుసుకుంటుండు ఇదే మనం గమనించాలి చాలా సార్లు మనం కూడా మన జీవితంలో గొప్ప కార్యం చేయాలని పిల్లల్ని ఏమో చేసేయాలని మనం సొంత ప్రయత్నాలు చేస్తుంటాం కానీ దేవుడి చిత్తం ఏమై మనం తెలుసుకోం అది దేవుడి కార్యం అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది మన ప్రమేయం లేకుండానే అవి జరిగిపోతుంటాయి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు మనము ఇరవై రెండవ వచనంలో చూస్తాం ముప్పై అధ్యాయం ఇరవై రెండవ మళ్ళీ తిరిగి రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను పదకొండు మంది పిల్లలను ఆ వెంట పెట్టుకుని కురేవు రేగు దాటిపోయాడు వారిని తనకున్నదంతా ఆ బాగు దాటించేశాడు తన ఆ స్త్రీ బిడ్డలందరూ దాటించేసి ఒంటరిగా ఉన్నాడు ముందు వాళ్ళని పంపించేసిండు తన ఇంటికి తన తండ్రి ఇంటికి ఒక్కడికి ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి పెనుగులాడి కాబట్టి రాత్రంతా పెనుగులాడినా కూడా అలసిపోలేదు యాకబు ఒక మనిషి తను పెరుగులాడుతున్నది ఒక దేవదూత అది ఏసు ప్రభువే పెనుగులార్తులడు కానీ అలసిపోలేదు అంటే ఎంత బలం అంటే అది శారీరక బలం కాదు మనోబలం అంటాం నిగ్ర ఆత్మ నిగ్రహం అంటాం అంతరంగ స్వభావాన్ని ఆయనకు అంత గట్టిగా ఉంది కాబట్టి దాన్ని జయించటము ఆయనకు కష్టమైపోతుంది దేవదూతకి ఎందుకంటే యాకబు పట్టిన పట్టు అట్లాంటిది పట్టిన పట్టు అలాంటిది యాకోబు రాత్రంతా ఇలా కుస్తి పడుతూ ఉండగలగడం అసాధ్యము రాత్రంతా కుస్తి పట్టడం అంటే ఇంపాసిబుల్ కార్యం అది ఎలాగైనా దేవదూత యాకబు యొక్క మనస్సులో సంకల్పంలో మార్పు కలిగించాలని వచ్చాడు ఆ పెనుగులాట అంతసేపటికి కారణం ఏంటి అంటే యాకబులో ఒక స్థిరమైన ఒక డెసిషన్ రావాలి ఇప్పుడు నువ్వే దేవుడవైతే నువ్వు నా తండ్రి దేవుడవు నీ దేవుడు ఇట్లా మాట్లాడుతున్న యాకోబులో ఒక ఖచ్చితమైన ఒక డెసిషన్ రావాలి నమ్మకం కుదరాలి కాబట్టే రాత్రంతా పెనుగులాడి ఎంతోసేపు యాకోబుకి టైం ఇచ్చిండు ఎంతోసేపు కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము శారీరకమైనదే ఆయన ఆయన చేసిన ప్రయత్నము మనకి ఇక్కడ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది హొషయ్య గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంటది అది చూడండి హొషయ్యా హొషయ పన్నెండవ అధ్యాయము హొషయ్యా పన్నెండవ అధ్యాయము హోషయ్య పన్నెండవ అధ్యాయము మూడు నుంచి ఐదో వచనాలు మూడు నుంచి ఐదు వచనాలు యాకోబు తప్పించుకొని సీయ మూడు మూడు నుంచి పన్నెండు మూడు తల్లి గర్భం యాకోబు తన సహోదరుని మడిమేను పట్టుకొనెను మగసిరి కల అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలిలో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాట్లాడెను యహోవా అని సైన్యములకు అధిపతి ఎగు అని ఆయనకు జ్ఞాపకార్థ నామము జ్ఞాపకార్థ నామము ఏడ్చిండట పెనుగులాడి దుస్తి కానీ లాస్ట్కి కన్నీళ్లు నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడవను నువ్వు నన్ను దీవిస్తే తప్ప మనిషిని గెలవకపోవడమా అంటే కొంచెం మనకు ఆశ్చర్యమేస్తుంది కదా దూత అయ్యుండి దేవుడు దేవుని సేవకుడు అయ్యిండి అక్కడ దూత అయ్యుండి లేదా దేవుడే పెనుగులాడుతున్నాడు రాత్రంతా పెనుగులాడి ఇంకా టైం ఏది నేను చెప్తున్నాడు నన్ను వెళ్ళని తెల్లవారుతుంది అంటుంటే అంటే యాకోబు ముఖాముఖిగా దేవుడిని చూసిండు కానీ అది చీకటిలో అది చీకట్లో మనం గమనిస్తున్నాం కదా మోష్య కూడా దేవుడితో మాట్లాడిండు కానీ అది ఆయన నీడలో ఆయన ఎందుకంటే ఎవరు కూడా దేవుడిని ముఖాముఖిగా చూసి బ్రతుకలేరు కానీ ఇక్కడ యాకోబేమంటున్నాడు చూడండి నేను దేవుడిని ముఖాముఖిగా చూచి ఆయన నేను చావలే అయినా నేను చావలేదు తన తనకు తోడ గూడు చెదిరింది అంటే డిస్లోకేషన్ అంటాం జాయింట్స్ బోన్స్ జాయింట్స్ డిస్లోకేట్ అయినాయి కాబట్టి యాకోబు మరో సంకల్పాన్ని మంతరంగ స్వభావాన్ని జయించడం ఆయనకు కష్టతరం అయిపోయింది ఎంత స్ట్రాంగ్ డిటర్మిండ్ అనమాట యాకోబు అక్కడ దేవుడితో పెండ్లాడుతున్నప్పుడు తను దీవించాల్సింది అంతే దీవించకపోతే అని తర్వాత ఆయన ప్రార్థన చేసిందని మనకు హోషయాలు తెలుస్తుంది ఇక్కడ లేదు కానీ హోషయాలు చెప్తున్నామట కన్నీటితో ప్రార్థన చేసి నువ్వు నన్ను దీవించాలి అయితేనే నేను నేను వదులుతాను అయితే నేను అప్పుడే వదులు నేను అప్పుడు దేవదూత అని తోడ గూడు మీద కొట్టగానే అప్పుడు వదిలేసిండు వదిలేసిండి ఆ అంతవరకు పట్టుకున్నాడు అంతవరకు ఆ వ్యక్తి తెలవారుతుంది కనుక నన్ను వెళ్ళని అన్నప్పుడు నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను వెళ్ళని అని ఆ వ్యక్తి నీ పేరేమి దేవుడు తెలియదా యాకోబుతో పెనుగులాడుతున్నప్పుడు యాకోబును నడిపిస్తున్నప్పుడు యాకోబు తల్లి గడుబంలో ఉన్నప్పుడు యాకోబు లాభాన్ని ఇంట్లో కష్టపడుతున్నప్పుడు దాసిగా పనిచేస్తున్నప్పుడు లాభాన్ని ఇద్దరు బిడ్డలను పెళ్లి చేసుకున్నప్పుడు బిడ్డలను కన్నప్పుడు అన్నీ తెలిసిన దేవుడు ఇక్కడ ఎందుకు అడుగుతున్నాడు నీ పేరేంటి అని దేవుడు నీ పేరేమి నీ పేరేమి అంటే యాకబు అంటు నా పేరు యాకోబు నా పేరు యాకబు ఆయన ఇక మీదట నీ పేరు యాకబు కాదు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇస్రాయేల్ నీ పేరు ఇస్రాయల్ మనుషులతో దేవునితో పోరాడటం ఇస్రాయేల్ గా అందుకే దేవుడు ఆ యొక్క ఆయన విధేయతని ఆయన దృఢ నిశ్చయాన్ని చూసిన తర్వాతని ఎన్నుకున్నాడు కాబట్టి నడిపించింది కాబట్టి ఆయనకు తెలుసు యాకోబులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి దైవ క్వాలిటీస్ అంటాం చాలా మటుకు కాబట్టి నీ పేరు అంటే అతని స్వభావము ఆయన గుణంని చెప్తుందన్నమాట యాకోబు అంటే మోసగాడు మనకు అందరి కాబట్టి యాకోబు అక్కడ దేవుని మోసపరచలేదు దేవుని దగ్గర మాత్రం సత్యం అప్పుకోడు నా పేరు యాకోబు దానర్థం నేను ఏంటి మోసగాడిని నేను మోసగాడిని కాబట్టి ఆయన నీ స్వభావం నీ గుణంలోని తెలుసుకున్నాడు దేవుడు మనకు కూడా ఈరోజు అంతే నువ్వు నీ పేరు చెప్పుకున్నా కూడా నీ పేరు ఇది కాదు అది కూడా నేను నీ బిడ్డని ప్రభ అంటే కూడా నీ సంగతి తెలుసు దేవుడికి నీ సంగతి మొత్తం తెలుసు నీ గుణాలు నీ స్వభావం రెండు ఎరిగిన వాడు దేవుడిని మాత్రం మనం మోసం చేయలేం యాకోబు అందుకే తెలుసుకున్నాడు దేవుని దగ్గర మోసం కుదరదు ఇస్సాకు కళ్ళు కనబడలేదు కాబట్టి ఆయన మోసం చేయగలిగిండు కానీ కానీ దేవుని యుద్ధం మాత్రం సత్యం నా పేరు యాకోబు ఆ రాత్రి అతనితో తోడై మార్పు తీయగలిగిండు దేవదూత ఒక మార్పు వచ్చేసింది ఆ పెనుగులాట అంతసేపటికి కారణం ఏంటంటే ద ఇన్నర్ మ్యాన్ షుడ్ చేంజ్ యాకోబులోని అంతరంగ పురుషుడు పూర్తిగా మార్చబడాలి అందుకే అంత టైము దేవుడు స్పెండ్ చేసింది చాలా సార్లు మనతో కూడా అట్లేనే ఉంటాడు దేవుడి కారాలు చాలా ఓర్పుతో చాలా నేర్పుతో మనల్ని పరీక్షిస్తుంటాడు కొన్నిసార్లు అనిపిస్తుంటది ఇంత ప్రార్థన చేస్తుంటే కూడా ఎందుకు వింటలేడు దేవుడు ఎందుకు జవాబు వస్తలేదు ఎందుకు స్వస్థత వస్తలేదు అంటే మనలో ఇంకా మార్పు రావాలి ఇంకా ఎక్కడో ఏదో మూలాయనకి ఆయాసకరం అనేది ఎక్కడో మిగిలింది ఇంకా ఉంది అది రావాలి అది బయటికి రావాలి దాన్ని ఒప్పుకోగాలి కాదు మనం కాబట్టి ఆయన తన జిత్తులు ఎన్ని ప్రదర్శించిండో ఎన్ని మోసకరమైన కారులు చేసిండో ఆ రాత్రంతా నిబ్బరంతో నిలబడి పోరాడి అన్నిటిని ముగించేసిండు నా యాకోబు ఇక మీదట ఏ మాత్రం కూడా మోసగాడుగా అనిపించడు ఇక మీదట యాకోబు ఏ జెంటిల్ మ్యాన్ ఏ చోజన్ మ్యాన్ దేవుడు ఏర్పరచుకొనిన ఒక కుటుంబం ఒక ఒక సాధనం కాబట్టి ఆయన నేను నే దేవుని రాకుమారుడు కావచ్చు గెలిచావు అని ఉంటుంది మనకు మా తెలుసు వార్తలు దేవుని రాకుమారుడుగా మార్చబడ్డాడు దేవుని సొత్తుగా మార్చబడ్డాడు దేవుని జనాంగం దేవుని ప్రజ దేవుని కుమారుడుగా కాబట్టే ఆయన దీవెనలను ఆ రాజ్యాన్ని వెతకాలని ఆయన కోరుతున్నాడు మనల్ని కూడా దేవుని గాఢంగా మనం కోరితే స్ట్రాంగ్ గా నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ఆయన లక్షణాలను కోరుకోవాలి ఆ లక్షణాలను ధరించాలి ఆ లక్షణాల కోసం పెనుగులాడాలి పెనుగులాడాలంట కాబట్టే యథార్థంగా ఆయన దీవెనలని మనము సంపాదించుకోవాలి అప్పుడు ఆయన రాజ్యానికి మనము వారసులం ఆయన రాజ్యంలో మనం ఒక పాత్రలుగా మార్చబడతాము ఇది దేవుడి కోరిక యాకబుకున్న నమ్మకం మీది ఉంది అతడి మన పాప స్వ పాత స్వభావము పాప స్వభావం లేదా పాత స్వభావాన్ని ముఖాముఖిగా మనం గుర్తించగలిగితే అది అవన్నీ ఆశీర్వం మనకు కూడా దక్కుతాయి ముఖాముఖిగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోవాలి మనము వేరే వాళ్ళని ప్రార్థన చేయమని మనం గౌడకూడదు ఎందుకంటే అది కొత్తగా దేవుళ్ళోకి విశ్వాసంలోకి అడుగు వారు వారి కోరుకు మనం ప్రార్థిస్తున్నాం నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంటారు కదా అది వాళ్ళ కోసం కానీ మనమైతే ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ అనమాట దేవునితో దేవుని సన్నిధిలో పెనుగులాడటం అంటే గోజాడటం దేవుని సన్నిధిలో పెనుగులాడాలి అంటే గోజాడాలి అప్పుడు ఆయన ఏమంటుండో దయచేసి నీ పేరు నాకు చెప్పవా ఇంకా గమ్మతుంది కదా ఆయన దేవుడు సన్నిధి అని తెలుసు దేవుడు దూతలతో కలిసిండు మహాసేన మహనీయులని పేరు పెట్టిండు ఆ ప్రాంతాన్ని స్థలంలో ఒక పాత్రను పోసి దాన్ని సమంగా నిలబెట్టి దాని మీద నూనె పోసి అభిషేకించి ప్రతిష్ఠించిండు ఇన్ని చేసినట్టాడు ఈ దూతతో నేను ఏమంటున్నాడు గమ్మత్తుగా లాస్ట్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అనమాట నీ పేరేంటి అప్పుడు ఆయన ఏమంటున్నాడు నా పేరు ఏమని నీవు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అతన్ని దీవించి వెళ్ళిపోయాడు పేరు చెప్పలేదు ఆయన తర్వాత చెప్తున్నాయన యేహోవా నాగు నేను అబ్రహామి సాగర దేవుడను ఆ తర్వాత నాయన యాకోబు దేవుడను చెప్పుకుంటాడు యాకోబు దే ఆ ఎక్కడైతే దూతతో పెనుగులాడిండో పెనుయేలు బేతేలు బేటేలు ఒక ప్రాంతం అయితే పెను మరొక ప్రాంతం నేను ముఖాముఖిగా దేవుడిని చూచి చూచిన చావలేదు కాబట్టి అక్కడ సాగిల అప్పుడు ప్రొద్దు ప్రొద్దుబడి అంటే అప్పుడు డే బ్రేక్ అయింది తెల్లవారిందని అర్థం అంటే దూత చీకట్లోనే పెనుగులాడిండు చీకట్లోనే దీవించి వెళ్ళిపోయిండు కానీ యాక భయమో దేవుడిని కన్నులార చూచి తిని ఆ వ్యక్తి యాకోబు గూటి మీద తుంటి నరాన్ని కొట్టినందున నేటి వరకు ఇస్రాయిలీలు ఆ తొడ గూటిని ఉన్న నరము తినరు మనము ఏం గమనిస్తున్నాం ఇక్కడ అంటే ఏం గమనిస్తున్నాము కుంటుతూ నడడం అతనికి అస్తమానము తన బలహీనతలను దేవుని కృపను జ్ఞాపకం చేస్తుంది యాకోబు రగ్నంత కాలము కుంటుతూ నడిచిండు కుంటితూ నడుస్తున్నంత కాలము ఆ జ్ఞాపకం ఏంటంట దేవుడితో పెనుగులాడేడు ఎంతైనా దేవుడు గొప్పవాడు బలవంతుడు తను ఎంతైనా బలహీనుడు అని జ్ఞాపకం చేసుకుంటుంటాడంట ఆ కుంటిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు మాంసం తినరా లేదా ఈ రోజుకు తినరా అన్నీ మనకొద్దు కానీ యాకోబి యొక్క కుంటి తనము మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది ఎంతైనా మానవుడు బలహీనుడే దేవుడే బలమైన బలవంతుడగు దేవుడు కాబట్టే నేను ఎక్కువగా ప్రేమించిన వారిని క్షేమకరణ స్థానంలో ఉంచుతాను అనేది దేవుడి యొక్క అభిలాష దేవుడి యొక్క అభిలాష ఇది మనము కొరంతి ఆ పత్రికలు చూస్తాం పన్నెండవధ్యా మేడవచనంలో ఇలాంటి వ్యక్తి దేవుడిని నిజంగా కలిసిన వారు అంతకుముందు ఉన్నట్టుగా ఉండరు నిజంగా దేవుని కలిస్తే నీవు పూర్వ స్వభావాన్ని మార్చుకుంటావు ప్రతి ఒక్కరు క్షమించడం నేర్చుకుంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్స్ చేయాల్సిన పని ఏంటి క్షమించటం ఏషావు క్షమించగలిగిండి మూర్ఖుడు అంతటి రఫ్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ రఫ్ మ్యాన్ వేటగాడు అంటారు కానీ యాకోబు యొక్క ప్రవర్తన వలన హంబుల్నెస్ వినయము సాత్వికముని ప్రదర్శించినప్పుడు క్షమించగలిగిండు అన్ తమ్ముడిని పట్టుకొని ఏడ్చేసిండు ఏడ్ చేసిండు అంటే ఎంత కఠోరమైన వ్యక్తి అయినా వినయమును విధేతను చూపిస్తున్నప్పుడు వారిని మనం క్షమిస్తాము మనము వాళ్ళని క్షమిస్తూ ఉంటాము ఏషావు నివాస స్థలము కానీ ఆ వెళ్ళే మార్గంలో యాకోబుకి ఏ కోషణ లేదు లాభాన్ని రామంటాడు మా ఇంటికి ఇంకా మన ఇంటికి వచ్చేసాయి ఒక దగ్గర ఉందామంటాడు కానీ యాకోబ్కి ఇష్టం లేదు ఎందుకు అతనికి ఇంకా ఏషావు విషయంలో పూర్తిగా నెమ్మది రాలేదు తన అన్ననే కానీ ఆ పగ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు మనుషులం కదా మళ్ళీ పాత పగలు బయటకు వస్తే మళ్ళా యుద్ధాలు రక్తపాతాలు జరుగుతాయి కాబట్టి కాబట్టి ఒక్క రాత్రిలో యాకోబు స్వభావాన్ని వదిలించుకోలేదని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం కాబట్టి సుకోతు షైరుకు వేదిక్కుగా చాలా దూరంలో వెళ్ళిపోయిండు లాభాన్ని పూర్తిగా నమ్మలే అన్నని క్షమించిండు అన్నని ఆ అన్నకి గిఫ్ట్స్ పంపించిండు కానీ పూర్తిగా ఆయన నమ్మలే అందుకే దూరంగా సుకోతికి వెళ్ళిపోయిండు మనం అక్కడ ఏం గమనిస్తున్నాం అంటే అక్కడ ఏం గమనిస్తున్నాం ఆ ఇరవై ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ముప్పై మూడు సో శక్యము ఆ కనానులో పశ్చిమంగా ఉంది షైరు ఉన్న దక్షిణ దిశగా కాదు ఆ ప్రాంతం నిర్భయ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో అక్కడ ఒక బలిపీఠం కట్టిండి అక్కడ దాని పేరు ఎల్ రోయి ఎల్ ఎల్ రోయి ఎల్ ఎల్ రోయి అంటే దేవుడు ఇస్రాయల్ ఇస్రాయేల్ యొక్క దేవుడు ఇప్పటిదాకా యాకోబు నా తండ్రి యొక్క దేవుడు అబ్రహాం యొక్క దేవుడు అంటూ వచ్చాడు ఇప్పుడు యాకోబు ఆయన నా దేవుడు అనడం ద్వారా ఆయన మనకి ఏం గమనిస్తున్నామంటే దేవునికి మొక్కుబడి చేసుకోండు యాకోబు ఇస్రాయల్ గా మనకి ఇప్పుడు దేవుడు ఏమంటుండడు నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడను ఫస్ట్ టైం నేను యాకోబు దేవుడను ఇప్పుడు యాకోబు ఆయన్ని నా దేవుడు అనడం ద్వారానే ఆక్రియ జరిగింది నా దేవుడు అని చెప్పుకోవటానికి ఎన్నో ప్రయాణాలు చేయాల్సి వచ్చింది యాకోబుకి ఈరోజైతే మనము అన్ని ప్రయాణాలు అవసరం లేదు ఎందుకంటే రక్షణ పొందిన వెంటనే మనకు తెలిసిపోతుంది ఏంటి నా తండ్రి నా దేవుడు నా ప్రభువు నా రాజు నా విమోచకుడు నా రక్షకుడు మనస్ఫూర్తిగా చెప్పగలం మనం మనం యాకోబు లాంటి ప్రయాణాలు చేయకపోయినా దేవుణ్ణి తెలుసుకున్నాం మనం దేవుడిని తెలుసుకున్నాం మనం కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాం అక్కడ తన మొక్కుబడి ఏ ప్రాంతంలో అయితే పాత్ర పాత్ర నింపి దాని నూనెను పోసి అభిషేకించి ప్రతిష్ఠించిండు అక్కడ తన మొక్కుబడిని తీర్చుకున్నాడు నువ్వు తిరిగి వస్తావని చెప్పిన మాట నెరవేర్చిన దేవుడు విశాఖనుడు నువ్వు పోతావు నువ్వు తిరిగి రాబాని పోయినాక మళ్ళీ వస్తావని చెప్పింది కదా తండ్రి మాట దేవుడి మాట వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యాకబులో ఒక పరివర్తన యాకోబులు ఒక మార్పు ఒక మోసగాడు ఎంతగా మారిపోయిండు అనేది దేవుడు ప్రత్యక్షంగా మనకి గ్రంథంలో చూపిస్తున్నాడు అంటే ఎలాంటి వాడైనా మారగలడు ఎలాంటి వాడైనా మారగలడు కాబట్టే మనం ఏం గమనిస్తున్నామంటే తగ్గింపు స్వభావము మనలో ఉండాలి ఆచరణలో చూపించాలి తగ్గింపు స్వభావము ఆచరణలో చూపించాలి ఇస్సాకు చేసిన దీవెన పన్నెండు గోత్రాలకు యాకబు పంచి పెట్టాడు ప్రతి తల్లి తండ్రి అంకే బిడ్డల విషయంలో దీవించాలి నా బిడ్డలను దీవించ ఎందుకంటే నీ దీవెనే పాజిటివ్ మాట అనమాట దేవుడు దాన్ని ఆమెన్ అంటాడు దేవుడు దాన్ని ఆమెన్ అనాలంటే నువ్వు ఖచ్చితంగా విషయంలో దీవెనలు ఎందుకంటే మనం చేసే పనులన్నీ కూడా మానవాతీతంగా చేస్తలేం మానవ స్వభావంతో చేస్తున్నావు కాబట్టి భవిష్యత్తు నేరిన దేవుడు మన బిడ్ల పట్ల ఏం జరగాలో ఆయనకు తెలుసు ఏం జరగాలో ఆయనకి ఏం ఇవ్వాలో అని తెలుసు కాబట్టి మనము బిడ్ల విషయంలో వాళ్ళ రక్షణ మార్గంలో విషయంలో మనము వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి బుద్ధి వివేకం వచ్చినప్పుడు వాళ్ళే ఆ మార్గంలోకి వచ్చేస్తారు క్రిస్టియన్స్కి దేవుడు అనక నా దేవుడు అని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేము క్రిస్టియన్స్ అండి మేము క్రైస్తవ కుటుంబాలు పుట్టినామని చెప్పుకోవడం కాదు నా దేవుడు అని అంతరంగ మందు ప్రభువుని ఆయన ఆరాధించగలగాలి అది మనం చేయగలిగితే మన బిడ్డల విషయంలో అంటే ఆత్మీయ రీతిగా మన బిడ్డలు ఉన్నారు మన కన్న కడుపుల బిడ్డలు ఉన్నారు వీళ్ళందరినీ ఆ విధంగా నడిపించగలిగితే మన ప్రయాణము సఫలమైనట్టే ప్రయాణము సఫలమైన రక్షణ విలువ ఆయన పాప విముక్తి కొరకు సిల్వలోపు చెందించిన ప్రశస్తమైన ఆ యొక్క పశు గురించి బిడ్డలు ఒప్పింప చేయాలి కాబట్టే వాటి కోరుకు మనం ప్రార్థించి ఎందుకంటే మనం కేవలం ప్రార్థన మాత్రమే విశాఖ చేసింది ఏంటి దీవెనడు ప్రార్థన తండ్రిని దీవిస్తాడు ప్రార్థన మాత్రమే ఇంకా అంతకుమించి ఏం చేయలే కానీ కార్యం చేసింది ఎవరు దేవుడు కాబట్టి మనం ఏం చేస్తున్నాము ప్రసంగిలో ఒకసారి ఒక మాట చూస్తాం కదా నువ్వు సమృద్ధిగా ధనం ధాన్యం అవి ఇవి ఏంటేంటో సంపాదించుకుంటావు కానీ అనుభవించడానికి శక్తినివ్వడు దేవుడు కాబట్టి ఈలో ఒక రీతిగా ఏం అడగద్దు ఈలోక రీతిగా ఏమి కావాలా తెలుసు సమృద్ధిగా ధనధాన్యం ఇచ్చి అన్ని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని చేసినా కూడా అనుభవించడానికి నీకు శక్తి లేదంటున్నాడు ఆయన శక్తి లేడు అందుకే యాక నాలుగో అంటుంది నాలుగో వసనలు అంటాడు యాక పత్రికలో అడిగేవి మనం ఏంటంటే ఇహలోక భోగభాగ్యాల నిమిత్తమే అడుగుతున్నాం దేవుణ్ణి ఇహలోక కాబట్టి అది దురుద్దేశంతో అడుగుతున్నాం అంట అందుకే పైనన్న వాటి కొరకే మీరు వెతకండి అవి అడగండి కాబట్టి మీకేమివాళ్ళు దేవుడే అనుగ్రహిస్తాడు దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి మనం సాత్వికంతో ముందుకు సాగుతూ ఉంటే కార్యలు ఆయనే చేస్తూ ఉంటాడు అది దేవుడి కార్యమని మనం ఖచ్చితంగా చెప్పగలం సాక్ష్యం ఇవ్వగలం దేవుడి యొక్క చిన్న వాక్యం ని దీవించం కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈ వాక్యం ద్వారా నా తండి మా నాతో మాట్లాడిన దేవుడవు మాతో మాట్లాడినవు నా ప్రతి ఒక్కరిని గ్రూపులో బలపరచండి స్థిరపరచండి నాయన ఈ యొక్క సంకల్పములు ఈ యొక్క ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి వాటిని తెలుసుకునేందుకు మానవ తలంపులు మానవ తెలివి సరిపోదు నాయన తన దీని యొక్క పరిశుద్ధాత్మ కార్యంలో మా జీవితంలో జరిగించండి మీ యొక్క కార్యంలో మేము తెలుసుకుంటకు లోతులో నడిపించండి ప్రభు ఇంకా మర్మలు మాకు తెలియజేయండి మమ్మల్ని బడ్జెల పరచండి విశ్వాసం ఇస్తే పరిచయం శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మా ప్రభుత్వ సమాధానం నడిపింపు మనకి అందరికీ గ్రూప్లను ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇక ఆరాధనలో పాల్గొన్న వారికి ఎవరైతే ఇంకా అనారోగ్యాలతో ఉన్నారో ప్రార్థనాంశంలో చేస్తున్న ఆ కుటుంబాలందరికీ సదాకాలం తోడేను గాక ఆమెన్ ప్రేజరాల్సి ఇస్తారు అందరికి ప్రేజరాలు ఇస్తారు బ్రదర్స్